ప్రార్థన దేవా పరుషుతులకు దేవ ఏసైనా సర్వోన్నతుడ సమస్త సృష్టికి మూలకారక మా దేవ మీకు వదనాలైన అబ్రహాము ఇసాకు యాగుల గొప్ప మీకు వదనాలు తండ్రి సైనికులకు అధిపతి తండ్రి మీకు ఎంతో స్తోత్రాలను ఇస్రాయల్ దేవ మీకెంతో వదనాలు రౌబ ఆ యొక్క కల్వరి మా పాపములను శాపములను రోగములను వేసనంలను మీరు భరించినారు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు మా పాప మీరు క్షమించిన బట్టి మీకు వందాలి నైనా పరుశుద్ధులకు తండ్రి మీ బిడలుగా స్వీకరించి ఆత్మఫలాల చేత కృపావరాల చేత మమ్మల్ని అభిషేకించినారు పర్ణపప్పు జ్ఞానం చేత తని మళ్ళీ మమ్మల్ని అభిషేకించిన ఆహారం మాకు అనుగ్రహిస్తూ దేవరాత్రంలో మమ్మల్ని కాచి కాపాడుతూ నడిపిస్తున్నారు దాన్ని బట్టి మీకు వందాలి ప్రభా ముఖ్యంగా ఈరోజు ప్రభావ మనీష్ మనహ బాబు గురించి మేం ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డను మీరు కాలంగా కాచి కాపాడి ఓ ప్రవ్వా సజ్ లెక్కలు పెట్టినందుకు మీకు ఎంతో వదనాన్ని తల్లిదండ్రులను మీరు కాచి కాపాడం మీకు వదాను మరి బంధువులను మిత్రులను మీరు కాచి కాపాడని మీకు ఎంతో వదనాన్ని ప్రవ్వా ఆ జన్మదిన జ్ఞాపకార్థంగా ఈ కూటమిని ఏర్పరచుకున్నారు ప్రవ్వ మీరే ఇక్కడ ఆధిపత్యం వహించండి ప్రవ్వ మీరు ఇక్కడ దిగిరండి మాతో మాట్లాడండి మా జీవితాన్ని సరిచేయండి నాయన మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి మమ్మల్ని అందరినీ దానిపించండి బ్రహ్మ మీ రాతవరం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోవాలి పరిశుద్ధ ప్రార్థించున్నాం తల్లి ఇది చిన్నపిల్లలకు సంబంధించిన పండగ కదా సో అంత చిన్నపిల్లలు ఆనందించాల్సిన సమయం ఇది కానీ పెద్ద పిల్లలు కనిపిస్తారు మనకి సండే స్కూల్ బీబీఎస్ అంటే చిన్నపిల్లల పాటలు అన్ని జ్ఞాపకానికి వస్తాయి ఈ టైంలో చిన్నపిల్లల పాటలు పాడాలా కానీ మీరంత పెద్దవాళ్ళ పాటలు పాడుకుంటారు పేద నా జ్ఞాపకం ఉంది ఒక చిన్నపిల్లలు ఇందాక జయరాజ్ పాడుకుంటే కొన్ని పాటలు జ్ఞాపకానికి వస్తాయి చిన్నప్పటి కాలం నుబ్రోన్ సంఘంలో పెరిగిన వాడిని చిన్నప్పుడు అంతా లో అప్పుడు బ్రదర్ భక్త సేవా కాలంలో అది 78 ఎయిట్ వరకు నేను హెబ్రోన్ చర్చ్ పెరిగినవాడు మా అంకుల్ ఉండే ఒక అంకుల్ అంకుల్ ఫ్రెంచ్ ఆయన పేరు ఆయన హిందీ పండిత్ మహబూబియా కాలేజీలో ఆయన ఇంటర్మీడియట్ లెక్చరర్ ఉండే ఆయన చిన్నప్పుడు నన్ను పట్టొండి పోయేవాడు ఆయన హెబ్రోన్ చర్చ్ ఆయన చిన్నప్పుడు నన్ను పట్టుకొని పోయేవాడు ఆ రీతిగా దేవుళ్ళోనికి నడిపించిందంటే ఆయననే నన్ను రక్షణ నడిపించినట్టే చాలా సంవత్సరాల తర్వాత నేను గురించి వినలేదు చూడలేదు అక్కడ ఎక్కడ బయట కూడా తెలియదు చిన్నప్పుడు ప్రతి ఆదివారము నన్ను చర్చ్కి తీసుకెళ్లి ఫిబ్రవరిలో కూర్చోబెట్టేవాడు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ సాయంత్రం రెండు గంటల వరకు నడిచేదా చర్చ్ ఇంతసేపు ఆదేశారా ఇంతసేపు ఆ ప్రార్థన గోకాళ్ళ మీద ఉంటే కొన్ని గంటలు గోకాళ్ళ మీద ఉండేటోళ్ళు అటువంటి చర్చ్ అది పాపతను రీసెంట్లీ ఒక రెండు సంవత్సరాల క్రితం చనిపోయినట్టు నాకు తెలిసింది కానీ చనిపోయినాక తెలిసిందా నన్ను లక్షలు కనిపించినవాడు కానీ గుర్తించలేని స్థితిలో ఆయన మరణించడం క్యాన్సర్ వ్యాధితో మరణించడం నేను చూస్తున్నాను కాలంలో మనల్ని దేవుని సన్నిధి నడిపిస్తే సరే ఆయన ఎక్కడుండో దేవుని సన్నిలో కష్టంగా నేను నవ్వుతున్నాను కానీ ఆయన నడిపించకపోయితే నేను ఈరోజు ఈ రీతిగా మీ ఎదుటి నిలబడకపోయేవాడేమో తల్లిదండ్రులు కూడా నడిపిస్తారు దేవుని సరిగ్ధిలో పిల్లల్ని కానీ ఎవరో ఒక ద్వారా సంపూర్ణంగా దేవుని చెత్తకి నడిపించే విధానంగా మనుషులను దేవుడు ఏర్పరచుకుంటా ఉంటాడు మనందరి జీవితాలు అంతే కదా కష్టాలలో శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు చిన్నగా ఒక వాక్యం మనం తీసుకుందాం సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో మీ బాగా తెలిసిన వాక్యం అనేక సార్లు ధ్యానించిన వాక్యం ఆరవ వచనంలో పిల్లలని మనము ఏ పెంచాలా అన్న విషయం అక్కడ చెప్పబడింది సరే ఆ బాబు చిన్నవాడు కాబట్టి ఆ బాబుకి చెప్తే ఇది అర్థమవుతుంది ఆ వాక్యం అర్థమయ్యాలి కదా కాబట్టి ఎవరికి చెప్పాలా ఈ వాక్యం పెద్దవాళ్ళకి చెప్పాలా పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలా మనం అని చెప్పాలా ఒక మతస్థులు ఉన్నారు క్లుప్తంగా వాళ్ళ గురించి చెప్తా ఏ మతం నేను చెప్పాలి వాళ్ళు వారి మతంలో నుంచి అనేకులు దేవుణ్ణి తెలుసుకుంటున్నారు సత్యంలో కనీసి వారి మతము విడిచిపెడుతున్నారు వారికి ఎక్కడ లేని కోపం ఏర్పడుతుంది దానితో వారి పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా వారి మతం తట్టు నడిపిస్తున్నారు ప్రపంచమంతట వాళ్ళు తీర్మానించుకున్నది ఏంటంటే సంవత్సరానికి ఒక లక్ష మందిని యవనస్తులని తయారు చేసుకోవాలా వారి మతంలో బలంగా తయారు చేసుకొని వేరే మతస్థల మీద పోయి అటాక్స్ చేయాలా ఎట్లా మాటలతో మాటల గారడితో అదిగా చేపించి చూడు మీరు ఏ జవా ప్రశ్నకి జవాబు ఇవ్వలేరు మీ బైబుల్లో వీటికి జవాబులు లేవు మీ బైబుల్లో అన్ని తప్పులున్నాయి అన్ని వాళ్ళు నిన్ను రుజువుపరచేటట్టు మాట్లాడతారు నువ్వు చిన్నప్పటి నుంచి దాంట్లో తరబేది బొదలేదు కాబట్టి వారి దారడికి నువ్వు పడిపోతున్నావు ప్రపంచంలో జరుగుతున్న స్థితి సంవత్సరానికి లక్ష మందిని వాళ్ళు తయారు చేస్తున్నారు ట్రైన్ చేస్తున్నారు ఇంగ్లీష్ లో ట్రైన్ ఎట్లా బైబుల్ వాక్యాలని వ్యతిరేకించాలా అని ట్రైన్ చేస్తున్నారు పిల్లల్ని చేసి ప్రపంచంలోకి పంపిస్తున్నారు అట్లా సంవత్సరానికి లక్ష మందిని సత్యం లేని వాళ్లే ఆ రీతిగా వాళ్ళ పిల్లల్ని ట్రైన్ చేస్తే సత్యం తెలిసిన మనము మన పిల్లల్ని ట్రైన్ చేస్తున్నామా సేవ జీవితంలో అంతే లేక అనుదిన జీవితంలో క్రైస్తవ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు కూడా అంతే ఆ రీతిగా తయారు మన పిల్లల్ని ఆరాధిస్తున్నాం దేవుని సృతిస్తున్నాం ధనపరచడం అన్ని బాగానే ఉన్నాయి కానీ మన పిల్లల్ని మనం ట్రైన్ చేస్తున్నామా ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ యొక్క ఆరో వర్షం చెప్తాం చూడండి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు అది ఆజ్ఞ వాడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు అది నీకు ఒక ఆజ్ఞ లాగా చెప్పబడింది నువ్వు నేర్పకపోతే వాడు ఏమైతాడు వాడు చెడిపోతే దానికి నువ్వు లెక్క చెప్పాలంట దేవుడికి కాబట్టి పిల్లల దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యం కరెక్టే కానీ పిల్లలను బట్టి మనం లెక్క చెప్పాల్సి వస్తుంది అంట నువ్వు ఎట్లా మీ పిల్లల్ని పెంచినమని ఎందుకంటే ఇది ఆజ్ఞ ఈ ఆజ్యని అతిక్రమిస్తే పాపం పిల్లలు నడవలసిన మార్గంలోనూ నడవాలా ఏదా మార్గం ఏసే మార్గం అని మీకు తెలుసు కదా మళ్ళీ ఏ మార్గంలో మీరు మీ పిల్లల్ని ట్రైన్ చేస్తున్నారా నడిపిస్తుండరా అని వాక్యం హెచ్చరిస్తుంది నడిపిస్తే ఏమవుతుంది వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు చిన్నప్పటి నుంచి దేవుని వాక్యంలో వాడిని నడిపిస్తే మన ప్రభు వాక్యం కదా అది ఎందుకు వాక్యం ఉండను వాక్యము దేవుడి ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను అని వాక్యం చేస్తాం జోహన్ సువాసాలు మొదటి మొదటి అధ్యాయంలో మన ప్రభువే ఆ వాక్యము కాబట్టి మన ప్రభు ఆ మార్గం మన ప్రభు మార్గంలో మన పిల్లల్ని ట్రైన్ చేస్తున్నామా నేను ఒక భావన అడిగాను మీరు క్రిస్టియన్స్ ఎట్లయినారు అంటే చిన్నప్పటి నుంచి నేను క్రిస్టియన్సే నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో గుర్తున్నాను కాబట్టి క్రిస్టియన్ అంటున్నాడు క్రిస్టియన్ ఫ్యామిలీలో గుర్తి క్రిస్టియన్ అయిపోతారా అంటే వానికి ట్రైనింగ్ చేయలే పేరెంట్స్ క్రిస్టియన్ ఎట్లయితడు ప్రభుని సొంత రక్షకంగా స్వీకరించి జీవితాంత మతాన్ని అంటే ఆయన వాక్యాన్ని పాటిస్తేనే ప్రభుని వెంబడించడం అంటే పొద్దున్నేసి ప్రార్థించడం అనేది కాదు ప్రభుని వెంబడించడం అంటే ఆయన చెప్పిన ఈ మాటల ప్రకారంగా జీవించడం వాడు ప్రతి రోజు స్కూల్కి పోతపుడు మళ్ళీ ఇవి పాటిస్తుండ నీ పొరుగు వాడిని ప్రేమిస్తుండ నిన్ను వాళ్ళని నీ పొరుగుని ప్రేమించమని వాక్యం చెప్పబడుతుంది మరి మీ పిల్లవాళ్ళకి అది నువ్వు ట్రైన్ చేసినావా వాడు అరీతిగా ప్రేమించగలుగుతుండలాట్ రాస్తాడు స్కూల్లో ఈ వాక్యం జ్ఞాపకం కదా వాడికి నువ్వు ట్రైన్ చేయకపోతే వాడు చిన్నప్పటి నుంచి ఏ రీతిగా పెరుగుతున్నాడు తల్లిదండ్రులని సన్మానించే పిల్లల్లాగా ఎదుగుతున్నావా క్రైస్తవ కుటుంబాలలో ఎన్ని కుటుంబాలు నేను చూస్తున్నాను ఎంతో బాధ ఉంటాయి తల్లిదండ్రులకు వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు తల్లిదండ్రులను ద్వేషించడం చెడ్డ చెడ్డ మాటలు తిట్టడం క్రైస్తవ కుటుంబాల చూస్తున్నాను నేను అనుల కూడా జరగదు అనుల తల్లిదండ్రులు తిట్టడం అంత భయంకరంగా క్రైస్తవ కుటుంబంలో తిట్టడం నేను చూస్తున్నాను నాకు చెవులారా వింటున్నాను ఎవరిని హెచ్చరిస్తాం తల్లిని హెచ్చరిస్తామా వృద్ధాప్యంలో ఉన్న తల్లిని అందరినీ పెంచినట్లే వాణ్ణి పెంచిన కదా మన వాడెందుకు ఆ రీతిగా తయారయ్యండు అది తల్లి ఏం అసలు నాకు నేను భరించలేకపోయినా నాకట్లో గొంతవరకు వచ్చేస్తుంది వేదన సరే ఓదార్చనీకి ఆదరించడానికి మనల్ని పిలిచినప్పుడు మనం వాళ్ళతో పాటు కూర్చొని అంటే కదా అంటే తల్లికి ఎంత వేదన ఉంది పెద్దగా వాడైనా అంటే పిల్లవాడు అట్లా ప్రవర్తిస్తుంటే కాబట్టి నువ్వు నీ ఎంతగా నీవు తండ్రి వై తల్లి వై ప్రార్థనలో వాక్యంలో బలపడుతున్నావు కానీ నీ పిల్లవాడిని నీతో పాటు కూర్చోబెడుతున్నావా ప్రార్థనలో నీతో పాటు ఆదరణలో కూర్చోబెడుతున్నావా వాడిని నువ్వు రక్షణలో బాబు నీ పాపాలు ఒప్పుకోనైనా అని నువ్వు వాడిని సిద్ధపరుస్తున్నావా వాడిని బాప్తీసం సిద్ధపరుస్తున్నావా తల్లిదండ్రులే కదా పాస్టర్స్ కుటుంబము దేవుడు ఏర్పరచుకున్న సంస్థ ఒక సంఘం కుటుంబమే ఒక చర్చ్ కాబట్టి ఆ కుటుంబంలో తండ్రిపైన నువ్వు యాచకునివి తల్లివైన నువ్వు యాచకు రాళ్ళలాగా ఉన్నారు దేవుడు అయితే ఏర్పరచుకున్నవి కానీ మీరు మీ పిల్లల్ని రక్షణ మార్గంలోకి నడిపించకపోతే మీరు యాచకుల లేరు మీరు యాచ యాచకురాళ్ళలాగా ఆ రీతిగా ఉండాలని ఈ వాక్యం హెచ్చరిస్తుంది ఎందుకంటే వారు నడవలసిన మార్గంలో మీరు వారిని నడిపించాలా అందుకే క్లుప్తంగా ఎట్లా నడిపించాలా అనేది నేను మీకు చూపించేసి నేను వాక్యాన్ని ముగిస్తాను సమయలు గ్రంథంలో ఇది ఆరంభం చూస్తాం సమయలు గ్రంథము మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరం వచనం వాళ్ళు అయిన ఎట్లా దేవుని మార్గంలో నడిచిడు అని ఇక్కడ చెప్పబడింది అంటే దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది తొమ్మిది అంటే మూడు వేల మూడు వేల సంవత్సరాల చెప్పబడ్డ వాక్యం ఇది మూడు వేల సంవత్సరాల క్రితం వాక్యం ఎందుకు చూడండి ఇరవై ఆరో వర్షంలో బాగుబడుల సమయంలో ఇంకా నువ్వు ఎందుకు మనుషుల దయందును చూడండి వర్ధుల చుండెను బాలుడైన సమయంలో ఎదుగుచ్చు అంటే తన శరీరంలో ఎదగడం మంచి ఆరోగ్యం కలిగి జీవించడం అనేది విషయం చెప్తారు తర్వాత యహో దయందు మనుషుల దయందును వర్ధులు చుండెను అంటే ఎంతగానో అభివృద్ధి పొందిడు దేవుడి దయలో మనుషుల దయలో మూడు విధాలు చూపిస్తున్నాడు కానీ ఇదే వాక్యము మీకు లూకా సువార్త రెండవ అధ్యాయము యాభై రెండవ కూడా కనిపిస్తాను చూడండి సమూలు బాలుడిగా ఉన్నప్పుడు ఎదిగిండు అంటే తన శరీరంలో బాగా మంచి ఆరోగ్యం కలిగి పెరిగిండు అని చెప్తుంది తర్వాత దేవుడి దయందు మనుషుల దయందు వర్ది అక్కడ చూపిస్తుంది కానీ దూకాసు వార్తకు వచ్చినప్పటికీ రెండవ వార్త ఏమో యాభై మన ప్రభువు బాలుడుగా ఉన్నప్పుడు ఎట్లా దేవుడి దయందు మనుషుల దయందు లేక దేవుని మార్గంలో ఎట్లా నడిచిండు అని చెప్పబడించు జాగ్రత్తగా వినండి జ్ఞానమందులు ఒకటి వయసు నందును రెండు దేవుడి దయందును మూడు మనుషుల దయందును బిలించండి ఎన్ని విధాలు నాలుగు విధాలు సమయలు బలుడు కాదు మూడో మూడు విధాలుగా పాప నిబంధన కాలంలో పిల్లలు ఎదిగినరు కానీ కృత నిబంధన వచ్చేటప్పటికి నాలుగు విధాలుగా దేవుడి బిడ్డలు ఎదగాల అని హెచ్చరికలాగా చెప్పండి మన సభే చిన్నగా ఉన్నప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు నాలుగు విధాలుగా అభివృద్ధి పొందిండు ఏ రీతిగా చూడండి మొదటిదిగా జ్ఞానమందు రెండవదిగా వయసు మూడవదిగా దేవుడి దయా నాలుగవదిగా మనుషుల దయాదు నాలుగు విధాలుగా మన పిల్లలు ఎదగాల అని వాక్యం చెప్తుంది మన పిల్లలే కాదు మనం కూడా వెదగాల పెద్దలు మన ప్రభు ఐదుగా ఎదిగిండు వర్దిల్లిండు మనం కూడా జ్ఞానమందు వరదినాలా మన పిల్లలు కూడా జ్ఞానమందు వర్దిలాలా మనము కూడా వయసు నందు అంటే నీ శరీరంలో నువ్వు అభివృద్ధి మంచి ఆరోగ్యం నీకు అవసరం ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలా అని వాక్యం చెప్తుంది మన ప్రభు తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు సమయాలు ఎదిగిండు అంటే తన వయసులో తన శరీరంలో ఎదిగిండు అంటే శారీరకంగా కూడా మనము జాగ్రత్తగా బలంగా జీవించాలా అనే వాక్యం చెప్తుంది మూడవదిగా జ్ఞానమందు అంటే మానసికంగా కూడా మనము ఎదగాల ఈ లోకంలో జ్ఞానమందు అంటే ఈ లోకంలో ఎట్లా బ్రతకాలా ఎట్లా చదువుకోవాలా ఎట్లా ఉద్యోగాలు సంపాదించుకోవాలా మన కష్టాలు మన సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలా అన్న తెలివిని సంపాదించుకోవడం శిష్యులతోని ఒకరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఈ లోకస్తులను చూసి నేర్చుకోండి అంటున్నాడు శిష్యులతో ఈ లోకస్తులు ఎంత చాలుగా ఉంటారు కష్టం వస్తే తప్పించుకోవడం తెలుసుకోవాలి శ్రమ వస్తే తప్పించుకోవడం తెలుసుకోవాలి మీరేమో చిక్కిపోతారు దొరికిపోతారు కాబట్టి కష్టాలని సమస్యల నుంచి ఎట్లా తప్పించుకోవాలా అనేది ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం మంచి చదువుకోమని చెప్పాలా మీ పిల్లలకి ఎందుకంటే క్రైస్తవ క్రైస్తవులకి చదువు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నీ రాజ్యం వచ్చినుగాక అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుంది ఆయన రాజ్యం రావాలంటే నువ్వు సిద్ధపడాలా నువ్వు సిద్ధపరచాలా ఆయన రాజ్యం కోరు నువ్వు ఇంకా చదువుకోకుండా విద్యారహితంగా ఉంటే నీకు ఏం సరిగా నీకు ఉద్యోగాలు సరిగా రావు జీవితం సరిగా రావు నీ కుటుంబాన్ని నువ్వు సరిగా పోషించుకోలేవు దుఃఖంలో బాధలో పేదరికంలో ఉంటావు కానీ ఈ చెప్తుందా పేదరికంలో ఉండమని జ్ఞానమందు వర్దిలాలా ఎట్లా బ్రతకాలా ఎటువంటి చదువు మనం చదువుకోవాలా పిల్లలకు నేర్పాలా ఇంగ్లీష్ నేర్పాలా బాగా మ్యాథమెటిక్స్ బాగా నేర్పాలా పిల్లలకు సైన్స్ బాగా నేర్పాల మీ పిల్లలకు వాళ్ళ పట్ల మీరు చాలా శ్రద్ధ వహించి నేర్పాల ఎందుకంటే నువ్వు లెక్క చెప్పాల్సిన సార్ సరిగా ఎదగకపోతే నాలుగు విధాలుగా మీ పిల్లలు ఎదగాల మీరు నేర్పాల ఎంత ఖర్చైనా ఎంత కష్టమైనా వాడిని మీరు చదివించాల వాడు సరిగా స్కూల్ కి పోకపోతే వాడిని ఎంట పడాలి సూపర్వైజ్ చేయాలా వాడు హోంవర్క్ చేస్తుండా లేదా మీ బాధ్యత తల్లిదండ్రుల వైది నువ్వు నువ్వు కిచెన్ లో పోయి దాసుకుంటావు భర్త వచ్చి టీవీ ముందు కూర్చుంటాడు లేక న్యూస్ పేపర్ చదువుకుంటా కూర్చుంటే వాడిని ఎవరు పట్టించుకుంటాడు కుటుంబంలో జరుగుతుందా ఇది నువ్వు ప్రార్థన నుంచి నువ్వు ఏదో సేవకి వెళ్ళిపోతున్నావు బాల సేవకి వెళ్ళిపోతున్నారు పిల్లల సంగతి ఏంటి వాడు సేవకి వెళ్తాడు హోంవర్క్ ఎవరు చేస్తారు ఎంత సిద్ధపడతాడు రేపు క్లాస్ కి మీరు సిద్ధపరుస్తున్నారా మీ పిల్లల్ని హరితిగా చదువు పట్ల చాలా ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో పిల్లలు చాలా బాధకరంగా ఉన్నది వాళ్ళ జీవితాలు ఎందుకంటే సరిగా చదువుకోక వాళ్ళు టెన్త్ క్లాస్ వరకు వస్తే గొప్ప మగపిల్లలు సరే ఆడపిల్లలు బాగానే చదువుతారు కరెక్టే కానీ ఆడపిల్లలు సరిగా ఆడపిల్లలు ఎట్లా సెటిల్ అయిపోతారు కదా వాళ్ళకెందుకు చదవాలని సుజన్ చేయడానికి వీల్లేదు ఆడపిల్లల్ని కూడా మనం చదివించాలి ఎందుకంటే బైబిల్ ప్రకారంగా ఏ భేదం లేదు ఆడపిల్లని మగపిల్లని భేదం లేదని ఉంది దక్కనే గ్రంథంలో చూస్తాం మనం ఎనిమిదవ అధ్యయంలో ఆడపిల్ల మగపిల్ల అని భేదం లేదంట గలత్తిల్లు రాసిన పత్రికల్లో పౌలు చెప్తాడు స్త్రీ అని పురుషు అని భేదం లేదు ప్రభులో మనం భేదలు పెట్టద్దు పిల్లల్ని కరెక్ట్ గా చదివించుకోవాలా వాళ్ళు జ్ఞానంలో వరదల వాళ్ళు టెన్త్ క్లాస్ వస్తే అరే నువ్వు ఏ ఇంటర్మీడియట్ లో ఏ కోర్సు పోవాలా త్వరగా నేర్చుకో మీ టీచర్ దగ్గర కూర్చొని నేర్చుకో ఏ కోర్సు చేస్తే నీ లైఫ్ మంచిగా సెటిల్ అవుతుంది అంటే పిల్లలకు నేర్పాలా నీ బాధ్యత వాడు టెన్త్ క్లాస్ అన్నాక ఏదో పిచ్చి కోర్సు చేస్తాడు అది సరిగా చదువుకా వదిలేస్తాడు దాని తర్వాత ఇంటర్మీడియట్ అయిపోదాకా ఏం చేయాలో తెలియదు డిగ్రీ పోతాడు అది వేస్ట్ అయిపోతాది పేరెంట్స్ కోర్స్ చేసాడు కాబట్టి ఇంజనీరింగ్ పంపిస్తాడు వాడు ఇంజనీర్ ఇంజనీరింగ్ కాడు దాని తర్వాత ఇంకేదో పిచ్చి కోర్సు చేస్తాడు పీజీ కోల్పోతాడు దాని తర్వాత ఉద్యోగాలు దొరకవు ఎందుకంటే మీరు సరిగా వాడిని నడిపించలేదు మీ బాధ్యత మీరే బ్రదర్ నేను చదువుకోలేదు నా పిల్లలు నేను ఎంత చదివించాలా నువ్వు చదువుకోవాలా ఈ జ్ఞానం అవసరం పిల్లల్ని ఎట్లా పెంచాలి ఎందుకంటే ఈ వాక్యం చేత నువ్వు చిక్కబడతా ఒకరోజు దానికి లెక్క చెప్పాల్సి వస్తుంది పిల్లలు లేకపోతే ఒక వ్యక్తికి మంచిదేమో ఎందుకంటే నీకు లెక్క ఉండదు కానీ పిల్లల్ని అన్నందుకు నీకు లెక్క ఉంటది ఎందుకంటే వాళ్ళను దేవుని మార్గంలో నడిపించడం వాడు జ్ఞాన ముందు వరదల మంచి చదువు ఇప్పియాల మంచి స్కూల్స్ లా జాయిన్ చేపియాల పిచ్చి స్కూల్స్ లా జాయిన్ చేపి సరిగా ట్యూషన్స్ ఉండకపోతే సరిగ్గా టీచింగ్ లేకపోతే వాడు సరిగా పాస్ కాడు కాబట్టి వాళ్ళను బాగా జ్ఞానమందు వరదలనట్టు తయారు చేయాలా తర్వాత వయసు పిల్లల ఆరోగ్యం పట్ల నువ్వు చాలా శ్రద్ధ వహించాలా తండ్రి వై తల్లి వైండి వారికి సర్ది తగ్గకపోతే నువ్వు జాగ్రత్త వహించాలి ఎందుకు వినికి వస్తుంది వారి శరీరంలో రోగ శక్తి తగ్గిపోయిందా దాన్ని ఎట్లా పెంపొందించాలా అన్న జ్ఞానం నీకు అవసరం కదా పిల్లలకి ఎటువంటి ఆహారం పెట్టాలా అన్న జ్ఞానం నీకు అవసరం ఇంతకాలం నేను పోషించలేదా మా పిల్లల్ని మా తల్లిదండ్రులు మమ్మల్ని పోషించలేదా వాళ్ళు పోషించినట్లు మీరు పోషిస్తలేరు వాళ్ళు తినిపించినట్లు మీరు తినిపించలేకపోతున్నారు వాడికి పిచ్చి పిచ్చి ఆహారాలు బేకరీ ఫుడ్ ఐటమ్స్ అనేది హెల్త్ అంతా జరగొడుతున్నారు మీరు వాడి రోగ శక్తి పోతే నువ్వు హాస్పిటల్ తీసుకెళ్తున్నావు వాడేం చేస్తాడు డాక్టర్ ప్రతిసారి ఇంజక్షన్స్ యాంటీబయాటిక్స్ ఇస్తాడు యాంటీబయాటిక్స్ అసలు మన శరంలో పోవద్దు ఎందుకంటే అవి పాయిజన్ కానీ వేరే మార్గం లేదు ఎందుకు వాడు వాడు సిక్ అయిపోయాడు రోగంలో ఉన్నాడు కాబట్టి నువ్వు ట్రీట్మెంట్స్ ఇస్తున్నావు ఆంటీబయాటిక్స్ ఇచ్చే కొద్ది రోగ శక్తి ఇంకా తగ్గిపోతా ఇంకా వీక్ అయిపోతుంది కాబట్టి మీ పిల్లల్ని మీరు ఎట్లా మంచి ఆరోగ్యంలో పెంచాలా అనేది వాక్యం చెప్తుంది వాడు శరీరంలో వర్దిలాలంటే నీకు జ్ఞానం అవసరం తల్లిదండ్రులు అల్లి చివరిదిగా దీవుని దయందును వర్దిలాలా మీ పిల్లలు దీవుని దయలు కూడా వర్దిలాలా అంటే నువ్వేం చేయాలా వాడిని చిన్నప్పటి నుంచి ప్రార్థనలో గుర్చబెట్టాలా ఎక్కువసేపు ప్రార్థనను నేర్పాలా ఎందుకంటే యుగ సమాప్తి కష్టపడికి ప్రార్థనలో కూర్చోరు సేవ జీవితంలో కూడా గమనిస్తాం సేవకులు కూడా నేను సేవలను ప్రార్థన చేసిన కదా అని సమర్థించుకుంటున్నారు నేను సేవలో గంటలు గంటలు ప్రార్థన చేస్తాను సమర్థించుకుంటున్నాను కానీ వ్యక్తిగతంగా నువ్వు ఒంటరిగా నువ్వు నీ ప్రభుత్వం కూర్చొని ప్రార్థన చేస్తున్నావా తల్లిదండ్రులు పిల్లల గురించి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు కనీసం ఒక మూడు గంటలు నువ్వు ప్రార్థించగలవా ప్రతిరోజు నీ పిల్లల గురించి ప్రార్థించకపోతే దుష్టుడు వాణ్ణి పట్టుకొని ప్రయత్నిస్తూ ఉంటాడు జీవితాన్ని చెడగొట్టి ప్రయత్నిస్తూ ఉంటాడు నీ ప్రార్థనలు వాడి చుట్టూ కంచెలాగా ఉంటాయి మీ పిల్లల చుట్టూ కాబట్టి మీ పిల్లల్ని ప్రార్థనలో కూర్చోగట్టాల మీ బాధ్యత నాకు నిద్ర వస్తుంది అంటే ఏం పర్లేదు కొంచెంసేపు ప్రార్థనలో కూర్చో తర్వాత నిద్రపో అని చెప్పాల పాపం నిద్రపోతుండలే ఆలసిపోయిండిలే అనేసి నిర్లక్ష్యం చేసినామనుకో వాడు రేపు కూడా అదే టైం నిద్రపోతాడు ఎల్లుండి కూడా అదే టైంకి నిద్రపోతాడు నిద్రకు అలవాటు పడిపోతాడు ప్రార్థనకు అలవాటు పడ్డాడు తనైనా వాడు పెద్దవాడైపోతాడు ఎప్పుడు చేసాడు చిన్నప్పుడు ప్రార్థన ఎప్పుడు చేయలేవాడు వాడికి ప్రార్థన కూడా రాదు వాడు పెద్దవాడైనాక ఎవరీ బ్రదర్ ప్రార్థన చేయండి నేను చేయండి బ్రదర్ మీరే చేయండి అంటాడు ఎందుకు నువ్వు చిన్నప్పటి నుంచి కాబట్టి చిన్నప్పటి నుంచి మీ పిల్లలని ప్రార్థనలో కూర్చోబెట్టండి రెండవ పాయింట్ దేవుని జ్ఞానమందు వాళ్ళు మీ పిల్లలకి బైబుల్ జ్ఞానం మీరు నేర్పారా బైబిల్ ఎక్కడ ఉందో వాడికి తెలియదు వాడు ఎవడో వచ్చి అరే బైబుల్ లో లేదు కదా బైబిల్ లో లేనప్పుడు మీరు ఎట్లా బైబిల్ నమ్ముతారు మీ బైబుల్ కరెక్ట్ కాదంటే దాన్ని నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు మీ పిల్లల్ని ఎట్లా డిఫెండింగ్ గా మీ విశ్వాసాన్ని కాపాడుకోమని వాక్యం మరి వానికి వాక్యం ఎక్కడుందో తెలియనప్పుడు ఎట్లా కాపాడుకుంటాడు వాడు ఓడిపోతాడు నిష్ఫలం అయిపోతుంది వాడి జీవితం వేరే మతస్తులు వచ్చి ప్రశ్నిస్తే నువ్వు నీ ప్రభులు నువ్వు కాపాడుకోలేని స్థితిలో ఉన్నావు ఈరోజు ప్రపంచంలో జరుగుతుంది క్రైస్తవ జీవితం లేదు దేవుని కుమారుడు అని ఎక్కడ ఉందని ఒకడు ప్రశ్నిస్తుడు ప్రపంచం అంతటా క్రైస్తవులు చెప్పలేకపోతున్నారు ప్రభు తనంతటా తానే తన నోటి ధర చెప్పిండ దేవుని కుమారుణ్ణి అని అక్కడ ఉందా చూపి అని అంటున్నారు బైబుల్లో ఎక్కలేనప్పుడు మీరు దేవుని కుమారుణ్ణి తొక్కుంటున్నారు మీరు అంటున్నాడు కానీ బైబిల్లో ఉంది ప్రభు చెప్తున్నాడు నేను దేవుని కుమారుణ్ణి అని చెప్తున్నాడు అక్కడ అది ఎక్కడ ఉందో క్రైసలకు తెలుసా శివకులకు తెలుసా అటువంటి స్థితికి ఎందుకు ఎదిగారు అంటే చిన్న పంచు బాలు ఆ రీతిగా ట్రైన్ చేయలేదు కాబట్టి చివరిగా చూడండి మనుషుల దయందు వరదీలండి మీ పిల్లలని మనుషుల దయందు వరదలేటట్లు మీరు చేయాలా నేను వాక్యాన్ని ముగిస్తున్న జాగ్రత్త ఇది చాలా ప్రాముఖ్యమైన క్రైస్తవ కుటుంబాలలో పిల్లలు మర్యాద వహించి పెరగడం అనేది చాలా ముఖ్యమైనది ఇంటికి ఎవరన్నా వాళ్ళని పరిచయం చేయాలా మీరు పిల్లల్ని అరే అంకులు వచ్చిండు ప్రైజ్లా చెప్పురా నమస్తే చెప్పురా అని మీరు ట్రైన్ చేయాల వాళ్ళు వాడు మొబైల్ ఫోన్ తీసుకొని లోపల పోయి కూర్చుంటాడు లేకుంటే టీవీ ఆన్ తీసుకుని లోపల కూర్చుంటాడు నువ్వేమో ఆ వచ్చిన బంధువులతో మాట్లాడుతా కూర్చుంటావు ఎంత కుటుంబాలలో పెద్దల పట్ల మర్యాద చూపించడం పోయింది క్రైస్తవ కుటుంబంలో పిల్లలు ఎందుకు మన పిల్లల్ని అక్కడ మనం ట్రైన్ చేయలే అప్పుడు మనుషుల దయంతో వాళ్ళు ఎట్లా వదిలితాడు బయటికి పోయి చెప్తారు చుట్టం అరే వాడు పిల్లలా వారి పిల్లలకి మర్యాదనే లేదు ప్రైజ్లా చెప్పడం రాదు గుడ్ మార్నింగ్ చెప్పడం రాదు చిన్నప్పటి నుంచి ఏం ట్రైన్ చేసారు వాళ్ళ తల్లిదండ్రులు అనేసి నిన్ను తిడతారు కాబట్టి మనుషుల దయందు కూడా మన పిల్లలు వర్దిల అని వాక్యం హెచ్చరిస్తుంది అట్లా మీరు మీ పిల్లల్ని సిద్ధపరచాలా మీరు ట్రైన్ చేయాలా ఆ రీతిగా ట్రైన్ చేసినప్పుడు ఈ వాక్యాన్ని మీరు నిర్వర్తించిన వాళ్ళు అవుతారు మీ జీవితంలో అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశ్రయిస్తాడు వాక్యాన్ని నమ్మకంగా పాటించండి ఈ సిస్టర్ వాక్యాన్ని నమకంగా పాటించింది ఈ బ్రదర్ తన పిల్లల పట్ల అని దేవుడు మిమ్మల్ని మెచ్చుకొని మీకు రావాల్సిన మేల్ని అనుగ్రహిస్తాడు అతి మేల్ అని మనోహ దేవుడు అనుగ్రహించాలని మనం ప్రార్థిస్తాం కన్ను ముసుకొని పరుషుదిన వరకు మా తండ్రి మీకు వందలేసయ్యారు మీరు మీ కుమారుడిని ఎంతగా ప్రేమించినో మేము కూడా మా పిల్లల్ని అంతగా ప్రేమించాలా అని మీరు మాకు ఒక మాదిరిని చూపించినారు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు అని మీరు హెచ్చరించినారు అవును ప్రవ్వా తండ్రి పిల్లలు ఏ రీతిగా ప్రేమ పూర్వకంగా ఉండాలనో మీ నుంచి మేము మా పిల్లల్ని మేము అదే రీతిగా ప్రేమించాలా కానీ మీ కంటే మేము ఎవరిని ప్రేమించాము ఈ లోకంలో మీరు హెచ్చరించారు కాబట్టి పిల్లలని మేము మీ యొక్క భయభక్తులను మేము పెంచాలా వయసులందు వాళ్ళ పెంచాలా జ్ఞానమందు వాళ్ళ అభివృద్ధి పొందేటట్టు మేము చేయాలా దేవుని దయందు మనుషుల దయందు వాళ్ళు వరదలాలా బ్రవ్వా మంచి జ్ఞానమ్మకాని గురించి పిల్లల్ని మంచిగా పెంచి తల్లిదండ్రులు మమ్మల్ని తయారు చేసి మీ కొరకు ఈ లోకంలో సాక్షి పెట్టుకోమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించినా